ఇప్పుడు చెప్పండి ఇక్కడ సర్వము ఆత్మను తెలిస్తే ఆత్మ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ ఆత్మ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ అనే మాట అది ముఖ్యార్థం అంటారా ఈ ప్రతిపాదనలు బట్టి ముఖ్యార్థం తెలియట్లేదండి గౌణార్థం అయితే ఇంత బలంగా దాన్ని ప్రతిపాదించారు అది ముఖ్యార్థం చెప్పారు ఆత్మ ఇన్క్లూడ్స్ ఎవ్రిథింగ్ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర పశు దేవతలు కిన్నరలు జంధరు ఎవ్రీబడీ ఈజ్ ఇంక్లూడ్ మిత్రులు శత్రువులు ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ఆత్మ అని చెప్పారు అంతేగాని అక్కడ ఆ సర్వశబ్దాన్ని గౌణార్థంగా చెప్పలేదు ముఖ్యార్థంగానే చెప్పారు కాబట్టి ఆత్మను తెలుసుకుంటే సర్వములు తెలిసినట్లే అని ముఖ్యార్థమే చెప్పారు అంటే ఆ ఆత్మ పరమాత్మ ఏతుంది తప్ప జీవాత్మ కానేరదు యోహీ బ్రహ్మక్షత్రాధికం జగత్ ఆత్మన అన్యత్ర స్వాతంత్ర్యేణ లబ్ధ సద్భావం పశ్యతి అది ఎవడైతే దాన్ని వివరిస్తున్నారు హీ ఎందు ఎనగా యహ ఎవడైతే ఈ బ్రాహ్మణులు మేము లేరు బ్రాహ్మణులు వేరు యథార్థంగా వేరే నేను లేరు వాళ్ళు వేరు ఏది మేమో అది వాళ్ళు కాదు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకళ్ళు అంటారు మేము ఏ పార్టీ తోటైనా జతగడతాం వీఆర్ విలింగ్ టు జాయిన్ హ్యాండ్స్ విత్ ద డెబిల్ బట్ నాట్ విత్ బీజేపీ దిగ్విజయ్ సింగ్ దట్ ఈజ్ ఈజ్ అ స్టేట్మెంట్ వీఆర్ విల్లింగ్ టు జాయిన్ హ్యాండ్స్ విత్ డెబిల్ but not with BJP. We well, are Muslim in it, we are willing to join with anybody except BJP. That means, people are there, then there. We will have to do it. We will have to do it. We will have to do it. We will have to do it. When BJP is there, the congressman will have to do it. We will have to do it. Pakistan is there. The congressman will have to do it. That is a good thing. అలా అనుకూడదు కదా మరి శత్రువులు అనుకోండి శత్రువులు ఏమిటి కాబట్టి ఆ భేద బుద్ధి అటువంటి భేదబుద్ధి కలవాడు మేము వేరు వాళ్ళు వేరు అనే భేదాన్ని ఎవడైతే దర్శిస్తాడో తం మిథ్యాదర్శినం వాడు మిథ్యాదర్శి నా తత్వద్రకే స్వామ్యమచరి కష్టతే వాడు మిథ్యాదర్శి అంటే అసత్యదర్శి తదేవ మిథ్యాదృష్టం బ్రహ్మక్షత్రాధికం జగత్ పరాకరోతి అక్కడ ఇంకా ఏమని చెప్పారంటే ఎవడు ఆత్మ కంటే భిన్నంగా ఉన్నాడని నీవు అంటా అనుకుంటావో వాడు నిన్ను పరాభవిస్తాడు పరాభవిస్తాడు వాడు నీ డౌన్ఫాల్కి హేతు అవుతాడు తర్వాత వాడు నీకంటే భిన్నంగా నిలబడి నీకు ఇన్సెక్యూర్గా నిన్ను నిలబెడతాడు నీకు సెక్యూరిటీ అనేది లేకుండా చేసి పెడతాడు నువ్వు విశ్రాంతి లేకుండా అయిపోతావు ఆ భేద దృష్టిలో భయము అంతర్గతమై ఉంటుంది ఆ విధంగా వీడు పరాభవింపబడతాడు ఇప్పుడు పరాభవించడం అంటే వచ్చి చెంపకాయ కొట్టక్కర్లేదు పరాభవించడం అంటే ఏమిటి పరాభవించడం మేము ఓ బాంబు పెట్టామని ఫోన్ చేస్తాం ఫోన్ చేస్తే వాళ్ళందరూ ఆ బిల్డింగ్ ఖాళీ చేసి వచ్చి బయట నిలబడతారు అప్పుడు బాంబు స్క్వాడ్లు కుక్కలు పెట్టి మొత్తం బిల్డింగ్ అంతా ఆరు గంటలు తనిఖీ చేసి ఏమీ లేదని గెలుస్తారు అదే పరాభవించడం అంటే పరాభవించడం అంటే వెళ్ళి చెంపకాయ కొట్టాలా అది పరాభవించడం కాదు అంటే మీకు పరాభవించడంలో వెరైటీ మీకు చెప్పాను అదే రకంగా ఒకడు ఉన్నాడు వాడిని చూస్తూ భయపడుతూ మీరు బతికారనుకోండి వాడు మిమ్మల్ని పరాభవించినట్టే బిల్లాడని ఎక్కడో దాముకున్నాడు ఎప్పుడో చంపేస్తాడని అలా భయపడితో బతికితే పరాభవం కాలేదు అది ఈ పరాభవం నేను తాలో చూశాను వాడు పరాభవం చేసినట్టే బిల్లాడని కానీ మరొకటి కానీ భారతీయుల్ని పరాభవించలేకపోయారు అమెరికా వాళ్ళని పరాభవం చేశారు గట్టిగా పరాభవించారు భారతీయుల్ని పరాభవించలేదు వీళ్ళు ఎవరిని పఠించేవారు వీళ్ళకొని వీళ్ళు చేసుకుంటూ పోతారు వీళ్ళు పరాభవింపబడలేదు కానీ అమెరికన్స్ పరాభూతులు అయిపోయారు బ్రిటిష్ వాళ్ళు పరాభూతులు అయిపోయారు అందరందరినీ పరాభవం చేసేశారు కానీ భారతీయులు మాత్రం పరాభవం చేయలేకపోయారు దట్ ఈస్ ది హిందూ జీనియస్ ఎందుకంటే వీడు కోఆప్ట్ చేసుకుంటాడు ఆ ఏమిటి నీ బాంబు వేస్తా ఓకే ఎందుకు వేద్దాం అనుకుంటున్నావు బాంబు అంటే నువ్వు మాకు ద్రోహం చేస్తున్నావు అనమాట ఏం ద్రోహం చేస్తున్నావు కూర్చో నువ్వు కాఫీ తాగుతావా టీ తాగుతావా బాంబు బాంబు వెళ్దువు కానీ బాంబు వేయడానికి కంగారే ఉంది ముందు చెప్పు కాఫీయా టీయా కాదు నేను పాల్ట్ అవుతాను ఓకే ఆ పాల్ట్ తెస్తాయి కాదు ఇప్పుడు చెప్పు నేను నిన్ను ఎప్పుడు పరాభవం చేశానంటా హిస్టారికల్గా పరాభమ హిస్టారికల్గా పరాభం ఓకే ఏ సంవత్సరం పదహారు వందల్లో ప్రారంభించాను ఓకే చూడు అని ఇంకా చర్చ ప్రారంభం ఈ బాంబు పోతుంది అవుతుంది ఈ లోపల ఎలక్షన్స్ వస్తాయి నిజంగా నేను మీకు పాలసీ చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ పాలసీ లోపల ఎలక్షన్స్ వస్తాయి ఎలక్షన్స్ వచ్చినప్పుడు నువ్వు ఎలక్షన్లో ఎందుకు పోటీ చేయకూడదు పోటీ చేయి ఏ టికెట్ లేదా మేము టికెట్ ఇస్తాను మీకు మీతో మీరు శత్రువులు మాకు మీతో చేరం అయితే ప్రైవేట్ పార్టీ ఓటర్స్ వచ్చాయి దాంతో పోటీ అది వాడు పార్టీ ఒకటికి ఓట్ చేస్తారు ఇంకా బాలకృష్ణ గారు పోతాడు పార్టీ ఒకటి లోట్ చేస్తారు వాడిని వీడు కరప్ట్ కేసు పెడతాడు సో వాడు పార్టీని ప్రోట్ చేస్తాడు everything there it is over the corp to chase it all this is how india remained united all these years free zone ho runi var free zone nagaland separate country kavali lannal lo undi var nagaland separate country kavali vadu anucharam ledho allam chestondi var bombs pelthondi vademo chitchu isevadu మనం వాళ్ళు లండన్ వెళ్ళి చర్చలు తీసుకోరు లండన్లో చర్చలు వీళ్ళనివారు లండన్ వెళ్ళి చర్చలు అప్పుడు ఉండలేవాడు చర్చలు ఉన్నాడు కదా చెయ్యి కాదు వాడే ఎక్కడికి రావచ్చు కదా అక్కడ వాడి దగ్గరికే మనం అని ఓ సెక్కడ త్రీని వాడికి అప్ప మీరు చర్చింది అంతా ఏమి చర్చించి లేము మన ఇండియాలోనే ఉంటుంది అది ఎక్కడికి కూడా కాప్కి చేసేసుకోవడం ఇది హిందూ జీనియస్ ఎందుకంటే శత్రువు లెవెళ్ళు లేరండి పాకిస్తాన్ వాళ్ళు కూడా శత్రువులు మనవాళ్ళే కొంచెం తక్కువ దారిని పోతున్నారు ఎప్పుడో దారికి వస్తారు వాళ్ళు శత్రువు లెవెళ్ళు లేరు వాళ్ళు మనవాళ్లే కా రెండు మూడు తరాల దగ్గరికి వెళ్తే భట్ట లేకపోతే ఉపాధ్యాయ వాడు కనబడతాయి బుట్టు మనవాడండి ఆ భట్ట సంప్రదాయానికి చెందినవాడు ఈ మధ్యకాలంలో క్రిస్టియన్ ముస్లిం అయ్యాడు తప్ప భట్ట మనవాడే ఈ చౌదరి ఉంటాడు వాడు మనవడే వీళ్ళందరూ అంతులే మనబడే భరతి హిందువు నిజంగా వీళ్ళందరూ కూడా హిందువులే రెండు మూడు తరాల్లో ముస్లిములు అయ్యారు వాళ్ళందరూ ఇంట్లో పరాయిబడే కూడా కాదు మీరు మన మీద బాంబు వేస్తామంటున్నాం తెలియక అలా అంటున్నారు అజ్ఞానం అంటే మీరు అలాగే ఉంటుంది వాడికి మనం నష్ట చెప్పాలి వాడు అజ్ఞానంలో పోయాడు మనం కూడా అజ్ఞానంలో పోతే ఎలాగా చూడండి పాలసీ ఎలా చూడండి ఇట్ ఈజ్ ఎ విన్నింగ్ పాలసీ ఇప్పుడు if you want to win and may defeat the other person he will not accept you make him feel that he will win he is the winner he is the winner in, in, in you need you will not say you winner down play you are winning come on hindi and the there is no enemy the indian philosophy lo unde bahimadu శత్రువు అనేవాడు ఎవరు లేడు అంతా ఆత్మస్వరూపులే ఆ రకంగా మీరు ఎప్పుడు సోషల్ ఫిలాసఫీ కూడా ఇక్కడి నుంచే వచ్చింది అది ఆ ఇందిరాగాంధీ ఫిలాసఫీ అది ఇందిరాగాంధీని క్రిస్టియా అడిగాడు మీ దేశంలో అంతమంది అంత శత్రువులను పెట్టుకున్నావు కదా వాళ్ళ సంగతి చూడకుండా నువ్వు వచ్చి ఏదో మాట్లాడుతున్నావు అన్నాడు అంటే ఆవిడ చెప్పింది నువ్వు నీ స్టేట్ చూసుకో యుఎస్ఎస్ఆర్ అన్ని కలగాపలని చేసి పెట్టావు నువ్వు దాని సంగతి చూసుకో ఇండియా నువ్వు చెంత చేయగని ఈ నాగాల్యాండ్ వాటి గురించి అలా మాట్లాడాడు కృష్ణ చేతు చేతు నువ్వు ఏం చెంత చేయించు చెప్పింది ఇప్పుడు హూ ఇస్ ప్రూవ్డ్ రైట్ షీ ఈస్ ప్రూవ్డ్ రైట్ యు నో బై షీ సెడ్ దే నర్లో ఎనిమీస్ వాళ్ళందరూ మావాడే చెప్పింది మీకున్నారేమో ఎనిమీలు మాకు ఎవరో ఎనిమీలు లేరు నాగాలాండ్లో వాడు వాడు మావాడే కాదు సెపరేట్ అలా అంటున్నాడు మావాడే కొంచెం కొంచెం క్రాక్ తప్పాడు మావాడే ఎవడు పైవాడు ఎవడు ఎంత బాగుంది ఫిలాసఫీ కొంచెం టఫ్గా ఉండాల్సి వస్తే ఉండాలి కానీ క్యారెక్టర్ స్టిక్ పాలసీ ఉండాలి అంతేగాని స్టిక్ తోటి సాధిద్దామనే దృష్టి తప్పదు ఇప్పుడు ఎవడో ఒక ముస్లిం లీడరు చాలా డివిజివ్గా మాట్లాడాడు అనుకోండి సరే అయితే మనం కూడా మాట్లాడదాం అంటే తప్పు అవుతుంది ఆయన తప్పుగా మాట్లాడితే హీ విల్ ఫేస్ అయితే మన వైపు నుంచి మనం తప్పుగా మాట్లాడతాం మనం కరెక్ట్గానే మాట్లాడాలి ఎవరు శత్రువు ఎవరు లేడు నేను చూసారా దీన్ని పొలిటికల్ కే పొలిటికల్ ఫిలాసఫీలో దీని ఛాయలు మీకు చూపించా కాబట్టి పరాయి వాడు ఎవడు లేడు వాడు కుమ సంఘం పెడతాడు వైశ్య అసోసియేషన్ నన్ను పెడతాడు అందరో తమ్ముడు అన్నా మేము వైశ్యులు మేము మీ దగ్గరికి రా పర్వాలేదు మనందరం మీరు మాతోటే వ్యాపారం చేయాలి దండి కూర్చోండి అది వాడు వచ్చేస్తాడు ఏం సమస్య కాదు యూ మేక్ యూ ఫీల్ మిన్ దేర్ ఇస్ నో ఎనిమీ ఇంత అద్భుతమైన ఫిలాసఫీ ఇది ఆత్మ అది పరమాత్మ అవుతుంది తప్ప జీవుడు అవుతుంది అది నెవర్ కాబట్టి మిథ్యాదృష్టం బ్రహ్మక్షత్రాధికం జగత్ పరాకరోతి మీరు కనుక జగత్తులో ఏ భాగాన్నైనా మిథ్యాదృష్టి పెట్టి వాళ్ళు సెపరేట్ అని మీరు అనండి వాడు మమ్మల్ని పరాభవం చేస్తే అంట ఎవ్వడూ కాదు అని అనండి మిమ్మల్ని ఎవ్వడూ పరాభవం చేసి వాడు మిగిలి ఉండడు ఇది భేద దృష్టి అని ఈ విధంగా ఒక ఫిలాసఫీని చెప్పుకొచ్చి భేద తప్పు అని తిరస్కరించి ఇదం సర్వం యదయమాత్మా వస్తుజాత్య ఆత్మ అవ్యతిరేకం అవతారయతి ఈ కథంతో చెప్పుకోవచ్చు అల్టిమేట్గా సకల వస్తుజాతము వాట్ ఆల్ దట్ ఎగ్జిస్ట్ ఉన్నది అంటే ఆత్మలో అంతర్గతమై ఉంటుంది లేనిది ఆత్మలో అంతర్గతం కాదు ఉంది ఏది ఉంటే అది ఆత్మ ఎవడు ఉంటే వాడు ఆత్మ ఏది ఉంటే అది ఆత్మ ఆత్మ కంటే భిన్నంగా ఏదీ లేదు అల్టిమేట్గా ఇదం సర్వం ఎత్ అయమాత్మ ఇదం సర్వం ఎత్ అయమాత్మ ఈ సర్వము ఏది కలదో అది ఈ ఆత్మయే అని సర్వాత్మభావాన్ని అదే మోక్షము ఉంటాయి దాన్ని అక్కడ ప్రతిపాదించారు ఆత్మ కంటే భిన్నంగా ఏది లేదు అనే సర్వాత్మ భావంలోకి తీసుకొచ్చారు అవతారయతి అలా తీసుకొచ్చారు ఇప్పుడు ఫీజో నాగాల్యాండ్ సపరేట్ అయిపోవాలని అని అంటాడు మాట్లాడిన భాషలోనే నెహ్రూ మాట్లాడతాడని మీరు అనుకుంటున్నారా నెహ్రూ ఎన్నడో అలా మాట్లాడు ఫీజ్ పండిట్ హీ హీ టాక్స్ అంటే హయ్యర్ లేదా ఫీజో ఏదో వాగుతూ ఎంతకాలం వాగుతాడు కాబట్టి ఆత్మస్వరూపంగానే స్వీకరిస్తారు ప్రతి వాడిని ఆత్మగానే స్వీకరిస్తారు ఇంట్లో కూడా అన్నదమ్ముల్లోనూ వాళ్ళలోనూ కూడా ఏదో తమ్ముడు వచ్చి ఏ అన్నాయా నా వాట నాకు ఇచ్చేసే నువ్వంతా పాడు చేస్తున్నావు తమ్ముడు మాట్లాడిన భాషలోనే అన్న కూడా మాట్లాడితే కొనుక్కుంటా అప్పుడు అన్న ఏమనాలి ఇలాదా ఏమిటి చెప్పు ఏమిటి పాడు అంటే మొన్న నువ్వు ధాన్యం అమ్మినప్పుడు ఇరవై రూపాయలు తక్కువకి అమ్మేవు మనకు వెయ్యి రూపాయలు నష్టం వచ్చింది ఓకే ఆ వెయ్యి రూపాయల్లో నీ వాటా ఎంత నాకు ఐదు వందల వాటా రావాలి నాకు నష్టం అనిపించింది ఓకే ఐదు వందలు పుట్టుబెట్టి ఖర్చు పెట్టుకో అయిపోయింది కాబట్టి పెద్ద మనస్సుతో అన్న అన్నందుకు అన్నం ఉండాలి కానీ అన్నం ఎలా ఉండాలి నాకు తీసుకోరా అన్నట్లు ఉండాలి కానీ అన్న కూడా వాడి లెవెల్లో బేరం పెడితే దే విల్ ఫైట్ అల్టిమేట్లీ కాబట్టి వాడు తప్పు మాట్లాడతాడు వాడికి తెలియదు మనందరం ఒకే కుటుంబం వాళ్ళ వాడు వాడు విడిపోయినట్టుగా మాట్లాడుతున్నాడంటే వాడికి తెలియదు వాడికి సో ఎక్నాలజీ హజ్ మిస్టేక్ బట్ వీ డోంట్ ఫాలో ద సేమ్ రూట్ మనందరం ఒక్కటే అని ఒకడు ఉంటాడు వాడు ఆ ఏకత్వాన్ని నిలబడతాడు సమాజమైనా అంటే సకల సృష్టి కూడా అంతే కుటుంబక్షేమము ప్రజాక్షేమము ఆత్మ ఆత్మసాక్షాత్కారము విధాల్ ఆ విస్తారంలో అలాగే ఉంటుందండి సర్వాత్మభావమే మోక్షము అని అక్కడ నిరూపించారు కాబట్టి ఇక్కడ సర్వము అంటే అసర్వాన్ని సర్వంగా ఉపచారం కాదే సర్వం అంటే సర్వమే రియల్ రియల్ సర్వం దుర్లిభ్యాది దృష్టాంతైష్ట తమేవా అవ్యతిరేకం ద్రఢయతి దుందుభి దృష్టాంతం ఉంటుంది దుందుభి దృష్టాంతము మామూలుగా లౌకికులు ఫాలో అయ్యే స్కీమ్ ఉంటుంది ఆ స్కీముకి ఆపోజిట్ ఇది లౌకికుల స్కీమ్ ఎలా ఉంటుందో చెప్తున్నారు మీ నుంచి అన్నారు అనుకోండి పదమేం కాదు ఉంటే సౌండ్ అన్నప్పుడు ఆ సౌండ్ ఏడు స్వరాలు ఉంటాయి దాంట్లో సారీదమా అంటే ఆనదాన్నే ఏడు రకాలు ఉంటాయి ఓకే ఈ ఏడు మళ్ళీ విడిపోయి ఎన్ని రాగాలు వస్తాయి ఏడు రాగాలు వస్తాయి ఈ ఏడు వేల రాగాలు మళ్ళీ కొత్త కొత్త ప్రక్రియలు ఇది చేసి మళ్ళీ దీన్ని దాంట్లో కలిపి దాన్ని దీంట్లో కలిపి అంతా నాకు సజీదం ఏం తెలియదు అయినా దృష్టాంతంగా చెప్తున్నా చేస్తే డెబ్బై రాగాలు వచ్చిస్తాయి దాన్ని ఏడు లక్షల రాగాలు వస్తాయి ఇది కర్ణాటక సంగీతం నేను చెప్పింది కర్ణాటక సంగీతం అదే ఆ చాలా హడావిడి హడావిడిగా అంటే కర్ణాటక సంగీతం అవుతుంది చాలా సవకాశంగా అంటే ఉత్తర హిందుస్థానీ అవుతుంది అదే అంటే కర్ణాటక అంటే ఉత్తర హిందుస్థాన్ హిందుస్థాని రాజ రజవు కూడా ప్రధానంగా ఉంటే కర్ణాటక సంగీతం సత్వం కూడా ప్రధానంగా ఉంటే ఉత్తర హిందుస్థాన్ ఆ వాటంటే వాళ్ళు కూడా అలా అద్దు మొత్తానికి ఈ తేడాలు ఉంటాయి మళ్ళీ ఉత్తర హిందుస్థానీలోకి వెళ్తే ఈ డెబ్బై లక్షల రాగాలు ఈ ఏడు లక్షల రాగాలు పక్కన పోతాయి ఇందుకో కొత్త రాగాలన్నీ వస్తాయి ఇది కాక పాప్ మ్యూజిక్ రాక్ మ్యూజిక్ బీథోగెన్ మొజాప్ ఈ మొత్తం ఇన్ని వెరైటీ వెరైటీ వెరైటీ వెరైటీ వెరైటీ వెరైటీ దీన్ని డిఫరెన్షియేషన్ అంటారు అలా డిఫరెన్షియేట్ చేసుకుంటూ పోవడం ఒకటి ఉంటే పది ముక్కలు చేసేస్తాం పది ముక్కలు చేస్తే మళ్ళీ మళ్ళీ ఒకటి వచ్చింది మొదటి ముక్క రెండో ముక్క ప్రతిదీ ఒకటి వచ్చింది కదా మళ్ళీ దాన్ని ఇంకో ఇరవై ముక్కలు చేస్తాం ఒకటి కాదు అన్ని అలా డిఫరెన్షియేట్ చేసుకుంటూ పోవడం ఎంత ముక్క చేస్తావు ఎంత చిన్న ముక్క చేస్తావు అంటే ఇన్ఫినిటీసి మళ్ళీ స్మాల్ ముక్క చేస్తా డిస్టెన్స్ని ఎంత చిన్న ముక్క చేస్తావు డిస్టెన్స్ ఎస్ ఎంత చిన్న చేస్తావు ఇన్ఫినిటీ సిమ్ అని స్మాల్ చేస్తా డిఎస్ ఇంకా వాడితో మీరు ఏం మాట్లాడతారు పది అడుగుల డిస్టెన్స్ని పోనీ ఒక అడుగు తీసుకో ఒక అడుగు నాకొద్దు దాన్ని స్మాల్ చేయి ఒక దాన్ని వెయ్యి ముక్కలు చేద్దాం ఓ మొక్క తీసుకో నో దాన్ని స్మాల్ చేయి ఎంతవరకు స్మాల్ చేయాలి ఇన్ఫినిటీ సిమ్ అని స్మాల్ అంటే వాడు డివిజనే ప్రధానంగా ఉంటుంది డివిజన్ అండ్ వెరైటీ ఈస్ టు గోల్ దాన్ని డిఫరెన్షియేషన్ అంటారు ఇక్కడ ఈ దుందుభ్యాధి దృష్టాంతం ఉంది దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఇంటిగ్రేషన్ ఎలా చెప్తారండి అక్కడ దుందుఫిని వాయించండి తర్వాత వేణ వస్తుంది అవునండి దుందుభే ఆగిపోయిందనే మీరు తడిగణతంతట ఆగిందనుకోద్ది మీరు సరిగమ బదలు వస్తాయి దుందుఫే తర్వాత వేణ వీటి రెండింటిని మించి ఇంకోతుంది శంఖం అది వస్తుంది దుందుభు వాయించారనుకోండి తదిగణతం తదిగణతం గిణకతం గిణతం గణ తోం తోమ్ తోం తే లేదు గిణతం ఎన్ని ఉన్నాయి ఇలా ఉంటే ఉంటాయి అవి ఎన్ని ఉంటాయి మళ్ళీ దాంట్లో కూడా దుందులు కూడా కర్ణాటక దుందులు వేరు హిందుస్థానీ దుందులు వేరు హిందుస్థానీ దుందులు అంటే అది ఇంకో రకంగా ఉంటుంది తబలా కర్ణాటక దుందు కంటే మధ్యలో రాకువాడు దుందు భింది చాలా విలక్షణంగా ఉంటాయి అది వాడు ఎదురుకుండా పెట్టుకుంటాడు కట్లు పెట్టుకుంటాడు మూడు నాలుగు ఐదు ఉంటాయి కూడా దాంట్లో మధ్యలో గంట ఒకటి ఉంటుంది చాలా విలక్షణంగా ఉంటుంది దుందుది అది వెరైటీ మీకు తెలుసు లోకంలో అందరికీ వెరైటీ తెలుసు కానీ ఇంటిగ్రేషన్ తెలియదు ఇంటిగ్రేషన్ ఎలా ఉంటుందంటే ఆ దుందుభిదృష్టాంతంలో ఒకే తదిగణతం తదిగణతం అనే స్వరాలు ఉన్నాయి అని వేడు అంటాడు స్వరాలు ఉన్నాయంటే దుందుభి శబ్ద సామాన్యం ఉంటే ఉన్నాయా శబ్ద సామాన్యం లేకుండా ఉన్నాయా అని అడుగుతాడు తదిగణతం తదిగణతం ఈ శబ్ శబ్ద స్వర విశేషములు వేర్వేరు స్వరములు అని అర్థం విశేషము అంటే వేరువేరు అసలు ఇన్ జనరల్ దుందుభి సౌండ్ అని ఒకటి ఉంటుంది సామాన్య శబ్దం ఆ సామాన్య శబ్దంలో ఈ స్వర విశేషాలు ఉన్నాయా లేక సామాన్య శబ్దం కంటే దాంతో సంబంధం లేకుండా దానికంటే విలక్షణంగా స్వర విశేషములు ఉన్నాయా అని అడుగుతాడు అడిగితే మీరు ఏంటంటే సామాన్య శబ్దం ఉండాలి ప్రభు దూడి వాయించకుండా తడిగిన తోములు ఎక్కడి నుంచి వస్తాయి సామాన్య శబ్దం ఉంది తడిగిన తోములు దాంట్లో విశేషములు అని వీడు వీడు అంగీకరిస్తాడు అంతే అయిపోయాడు పడిపోయిన అయిపోయాడు ఈజ్ గాన్ ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే సామాన్య శబ్దమే సత్యము తదిగినతోములు దుందుకి సృష్టించిందా నువ్వు సృష్టించేవా అయిపోయింది వీడు పొరైంది దుందుకి తదిగణతోమంటుందా వీడు తదిగణతోమంటాడా వీడంటాడండి దుద్దు వాళ్ళు వేరువేరుగా ఉన్నాయి దుందుకి చెప్తుందా వీడు చెప్తాడా వీడి చెప్తాడు వీడు చెప్తాడంటే వీడి బుద్ధి నుంచి చెప్పాడు వీడు ప్రాజెక్ట్ చేస్తున్నాడు తది గిణతోమని వీడు ప్రాజెక్ట్ చేస్తున్నాడు దుందుభికి తది లేదు గిణాలేదు దుందుభి ఎన్ని రకాల శబ్దాలను సృష్టిస్తోంది ఒక్కటే అయ్యో అది ఏమిటండి ఒక్కటేమిటండి తది గణతం దిగణతం గిణతం తోం తోం ఇవన్నీ అన్ని నీ బుర్రలో ఉన్నాయి ఎలా అయితే త్రాడును చూసి పాము అనుకున్నప్పుడు ఆ పాము నీ బుద్ధిలో ఉన్నదో ప్రాజెక్షన్ అంతా కూడా ఈ మాట మీరు సంగీత పండితులకి చెప్తేల్ ఫాలో ఆఫ్ ది ఛే కాబట్టి దుల్లుహి శబ్ద సామాన్యమే సత్యము శబ్ద విశేషములన్నీయు కల్పితములే వీణా శబ్ద సామాన్యమే సత్యము శబ్ద విశేషములన్నీ కల్పితములే అంటే ఏమైందో తెలిసినా దుల్లుహి నుంచి శబ్దం వస్తుంది అదే సత్యము ఈ విశేషాలన్నీ కూడా మానవ మస్తిష్కం చేత కల్పించబడేవి అవి యథార్థము కావు అని మీరు తెలిసేసుకుంటే ఇంకా మీరు ఈ సంగీత శాస్త్రం మీరు చనక్కలతో అయిపోయారు అక్కడ అదే అదృష్టాలిత సూర్యుడు ఎలా ఉందో అదృష్టాలత ఈ శాస్త్రాలన్నీ డిఫరెన్షియేటింగ్ శాస్త్రాలి వేదాంతం ఇంటిగ్రేటింగ్ శాస్త్రం అదే అదృష్టం కాబట్టి ఏక విజ్ఞానమేను ప్రతి ప్రతిపాదించి దాన్ని దుల్లుభి దృష్టాంతంతో నిరూపించినారు ఈ దుల్లుభి దగ్గర మంత్రాలు వాటికి వ్యాఖ్యానం లేడం చాలా కఠినమైన పని నేను చాలా ఇబ్బంది పడి మళ్ళీ ఆలోచించి మళ్ళీ ఆలోచించి దిస్ విల్ బి ది బెస్ట్ వే టు రిప్రజెంట్ అనే ఒక నిశ్చయానికి వచ్చి ఇప్పుడు ఈ బృహదారం పుస్తకంలో పెట్టాను నన్ను దిస్ ఇస్ ది బెస్ట్ వే అని అంతకుముందు రాసినప్పుడు అలాగే రాశాం మళ్ళీ మొన్న రాసినప్పుడు మొత్తం అంతా రివ్యూ చేసి ఇంకా దీన్ని ఇలాగే రాస్తే బాగుంటుంది నిర్ణయం చేసి పెట్టాం ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేస్తే ఏమో చేయొచ్చేమో నాకు తెలియదు కానీ మొన్న నా అనుభవం మీకు మనం చేశాం అస్య మహతో భూతస్య విశ్వసితమే తత్ ఇత్యాదిన ప్రకృతస్య ఆత్మన నామరూప కర్మ ప్రపంచ కారణతాం వ్యాచక్షాణ పరమాత్మానమేనంగమయతి ఇప్పుడు మీరు మీరు ఆలోచించండి నేను కూర్చున్నా కూర్చుని మంత్రం చెప్తున్నా ఏదో మంత్రం చెప్తున్నా యజుర్వేద మంత్రమే చెప్తున్నాను చెప్తుంటే మంత్రము ఆ మంత్రంలో ఇప్పుడు సంగీతానికి చెప్పిన లాజిక్ దీనికి వర్తిస్తుంది ఆ మంత్రం చెప్తున్నా చెప్తుంటే అది యజుర్వేదమా ఋగ్వేదమా డిఫరెన్షియేషన్ యజుర్వేదము ఓకే డిఫరెన్షియేషన్ షన్నో మిత్ర శో రుణ యజుర్వేదమా ఏ యజుర్ ఋగ్వేదమా కాదు యజుర్వేదం ఏమైపోయినప్పటికీ డిఫరెన్షియన్ ఆరణ్యకమా బ్రాహ్మణమా ఉపనిషత్తు సంహిత అవేమీ కాదు ఉపనిషత్తు ఉపనిషత్తులో భురుగు వల్ల శిక్ష వల్ల బ్రహ్మ వల్ల ఉన్నాయి ఎన్నో అనువాకం మొదటి అనువాదం మొదటి అనువాదంలో పది మొత్తం పది వాక్యాలు ఉన్నాయి ఎన్నో వాక్యం మొదటి వాక్యం అంటే ఇలాగా అలా డివైడ్ డివైడ్ డివైడ్ చేసుకుంటూ చెప్పాను నేను ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఉడిగిస్తుంది ఏమిటంటే నేను చెప్పిన ఆ మంత్రం ఎక్కడి నుంచి వచ్చింది వచ్చింది కదా అంతకుముందు లేదు ఇప్పుడు వచ్చింది అలా గాలి పీల్చుతుంటే వచ్చింది ఎందుకంటే మీరు పలికినప్పుడు గాలి బయటకు మౌనంగా ఉన్నప్పుడు గాలి పీల్చుకుంటారు పలికినప్పుడు గాలి బయటకు మాట్లాడుతున్నప్పుడు గాలి బయటకు వస్తుంది మాట్లాడడం ఉండదు విడిచిపెట్టేప్పుడే మాట్లాడడం ఉంటుంది విశ్వసితం సో ఈ విశ్వాస రూపంగా వస్తోంది ఈ మాట చిన్నో మిత్రశం వరుణ అనే విశ్వాస రూపంగా వస్తోంది ఎక్కడ ఆరిజిన్ ఏమిటి అంటే ఆరిజిన్ ఈజ్ నాట్ ది ఈగో జీవాత్మ ఆరిజిన్ కాదు ఆ మంత్రానికి జీవాత్మ ఆరిజిన్ అవుతుందా మరి జీవాత్మ ఆరిజిన్ కాకపోతే ఇంకే ఆత్మ ఆరిజిన్ అవుతుంది పరమాత్మ ఆరిజన్ అవుతుంది పరమాత్మ ఇక్కడే జీవాత్మ ఓకే ఇప్పుడు ఈ మంత్రం ఎక్కడి నుంచి వచ్చింది జీవాత్మ నుంచి వచ్చిందా పరమాత్మ నుంచి వచ్చినా పరమాత్మ నుంచి వచ్చింది వీడు కనుక జీవాత్మ నుంచి వచ్చిందన్నాడంటే పడిపోయాడు సంవత్సరాలుగా అయిపోయాడు అంచేతనే ఏదైనా మీరు విద్వాంసులనే వాళ్ళన్నా అవును విద్వాంసులనే ఆ యొక్క విద్వత్శక్తి ఆత్మశక్తి ఆ విధంగా ప్రకటన అయింది మనం విద్వాంసులం అయ్యాము అంతే ఇండిపెండెంట్ ఆఫ్ దట్ పరమాత్మ శక్తి మనంతా మనం సపరేట్గా విద్వాంసులు అయిపోయిందేమీ లేదు ఆ మహాభూతము మహాభూతము అంటే పరమాత్మ అర్థం ఆ మహాభూతం ఉంది ఇక్కడ ఆ మహాభూతం నుంచే వస్తుంది పైకి అదే గాలి పీలుస్తోంది అదే గాలి విడిచిపెడుతోంది నిద్రపోయినప్పుడు గాలి గాలికి సరిపెట్టింది ఆ మహాభూతమే తెలుగు వచ్చిన తర్వాత గాలి ఉంది మాటలు ఉన్నాయి ఆ మాటల్లో ఈ వేదమంత్రాలు కూడా ఉన్నాయి మిగతా మాటలన్నీ ఆ జీవభావం యొక్క కాలుష్యంతో వచ్చిన మాటలు వేదమంత్రం ఉంది చూసారా ఆ జీవభావము యొక్క కాలుష్యము లేని శుద్ధమైన సౌండ్ అది అందుకోసం దాన్ని దృష్టాంతంగా చెప్పారు మిగతా మాటలను దృష్టాంతంగా చెప్పినా కూడా చెల్లుబాటు అవుతుండే కానీ చెప్పే దృష్టాంతమైన క్లీన్గా ఉండాలి కనుక ఆ జీవభావము అజ్ఞానం యొక్క కాలుష్యము లేని మాటలు వాడు ఎంత అసూయాపరుడైనా ఎంతటి మూర్ఖుడైనా ఎంతటి క్రోధి కామీ అయినా కూడా మంత్రం చెప్పేప్పుడు ఆ మంత్రం మహాభూతం నుంచే వస్తుంది ఆ మంత్రం మానేసిన తర్వాత ఇంకా వాడు మాట్లాడిందంతా కూడా జంటే కానీ మంత్రం చెప్పినప్పుడు మాత్రం మహతో భూతస్య నిశ్వసింది ఋగ్వేదము అంటే యజుర్వేదము అంటే అన్నీ చెప్పారు అలా చెప్పారు అలా అర్థం చేసుకోవాలి కానీ అంతేగాని ఒక ఆయన ఎవడో అక్కడ కూర్చొని అలా చెప్పేశాడని పురాణంలో అలా చెప్తారు పురాణంలో ఏమంటారంటే ఓ బ్రహ్మదేవుడు అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయనకి నాలుగు ముఖాలు ఉన్నాయి నాలుగు ముఖాల నుంచి నాలుగు వేదాలు వచ్చేయని చెప్తారు చెప్పి అక్కడతో ఆగరు అప్పుడు మళ్ళీ నేను చెప్పింది చెప్తాను ఏమని అవన్నీ బ్రహ్మదేవుడి నుంచే వచ్చేసాయి అనుకున్నారు ఆ బ్రహ్మదేవుడు ద్వారా పరమాత్మ నుంచి చేయి అని అంటే ఇప్పుడు మళ్ళీ మధుర వచ్చింది కదా అంతేకాయందిగా అదే అయిందిగా మొత్తానికి పురాణంలో చతుర్ముఖ బ్రహ్మను అక్కడ కూర్చోబెట్టి ఆయన నుంచి వేదాలు వచ్చాయన్నా ఆ బ్రహ్మ నేనే బాబు ఇక్కడి నుంచే వస్తున్నాయి ఆ పరమాత్మ నుంచే వస్తున్నాయన్నా కూడా ఒకటే అయింది అది ఆ మంత్రం అది ఇప్పుడు చెప్పండి ఈ వేదములు ఎక్కడి నుంచి ఆరిజినేట్ ఆత్మ అన్నారు అప్పుడు ఆ ఆత్మ జీవాత్మవుతుందా పరమాత్మ అవుతుందా పరమాత్మ ప్రకృతస్య ఆత్మన నామరూప ప్రపంచకారణతాం యాచక్షాణ పరమాత్మానమైనంగది ఈ వేదములను నామరూపాలుగా చెప్పారు వేదములు వచ్చాయంటే నామరూపాలు వచ్చాయని అర్థం తత్వం ఆత్మచైతన్యమే ఇక్కడే మీమాంసకులకు వేదాంతులకు పేదం వస్తుంది మీమాంసకులు శబ్దనిత్యత్వవాదులు శబ్దం నిత్యం అంటారు శబ్దం అంటే సౌండ్ నిత్యం అంటారు వేదాంతులు సౌండ్ నిత్య ముఖం ఆత్మనిత్యం సౌండ్ నిత్యం ఏంటి సౌండ్నిచ్చేవాడు ఒకడు వాటర్ని ఇచ్చేవాడు మరొకడు వాయువునిచ్చేవాళ్ళు ఇంకొకడు ఏమండి ఇది అంటారు ఆత్మనిత్యం ఇలా ఆత్మనిత్యత్వం వదులు వాళ్ళు శబ్ద నిత్యత్వం వదులు కైతిరీయంలో శంకరులు ఖండిస్తారు శబ్దనిశ్చత్వం వల్ల శబ్దం ఇచ్చే వాళ్ళ అవుతుంది వేదశబ్దమే అయినప్పటికీ శబ్దం నిత్యం కాదు శబ్దము అనిత్యమే ఆత్మ నిత్యం ఆత్మ నుంచి శబ్దాలు పుడుతున్నాయి ఆత్మ నిత్యము దట్ ఈస్ ది వేడ్ కాబట్టి ఆ ఆత్మ ఏ ఆత్మ నుంచి శబ్దాలు పుడుతున్నాయో ఆ ఆత్మ అది జీవాత్మ ఒక పరమాత్మ శబ్దం అంటే వేద శబ్దము తథైవ ఏకాయన ప్రక్రియా అది మళ్ళీ ఏకాయన ప్రక్రియ అని అవుతాం మీరు చూశారు విస్తారంగా ఇక్కడ కూడా మళ్ళీ మానవుడు డిఫరెన్షియేషన్ దారిలో పోతాడు శాస్త్రం ఇంటిగ్రేషన్ తీసుకొస్తుంది మ్యాథమెటిక్స్లో డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ ఉంటుంది డిఫరెన్షియేషన్ ఈజీ ఇంటిగ్రేషన్ డిఫికల్ట్ కదా ముందు పాఠం ఏం చెప్తారు డిఫరెన్షియేషన్ చెప్తారు తర్వాత ఇంటిగ్రేషన్ చెప్తారు డిఫరెన్షియేషన్లో మార్కులు కొట్టేయచ్చు ఇంటిగ్రేషన్లో కఠినంగా ఉంటుంది దాని లెక్కది ఇక్కడ అంతే డిఫరెన్షియేషన్ ఈజీ ఇప్పుడు మీరు చెప్పే చెప్తుంది ఏమండి గ్రహములు తొమ్మిది ఉన్నాయి ఏమండి ఒక్కొక్క గ్రహముకు ఒక్కొక్క మంత్లో ఒక్కొక్క తిథిలో ఒక్కొక్క రాశిలో వేరు వేరుగా ఉంటుంది అంటే మీరు పెరిమిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఎన్ని వస్తాయి గ్రహాలు రాశులు పన్నెండు తిథులు ఇరవై ఎనిమిది లేకపోతే ఎన్ని పెరిమిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వస్తాయండి అలా మల్టిప్లై చేసుకుంటూ పోతే కోట్లు కోట్లు కోట్లు పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వస్తాయి ఏమండి అది ఒక ఆయన చెప్తాడు నేనంటాను నీ మొహం ఇన్ని గ్రహాలు లేవు ఒకటే పరమాత్మ ఉన్నాడు ఆ పరమాత్మకే ఇన్ని పేర్లు పెట్టావు ఇన్ని పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఏం లేవు అంతా ఒకటే ఆత్మ చైతన్యము పరమ ఒక్కటే సత్యము అని నేనంటా ఇప్పుడు దీంట్లో ఏది తేలిక ఏది డిఫికల్ట్ మీరు చెప్పండి ఇంటిగ్రేషనే కష్టం ఏకత్వ విజ్ఞానమే కష్టం ఎందుకంటే ముక్కలు ముక్కలు చేసి పెట్టుకునే వాళ్ళు మొత్తం ప్రపంచం అంతా వాళ్ళే ఉన్నారు ఏకత్వ విజ్ఞానమే కష్టం ఈ ఏకాయన ప్రక్రియ ఏకాయన ప్రక్రియ ఎలా ఉంటుందంటే ఇప్పుడు పెర్ఫ్యూమ్ సైంటిస్ట్ అని ఒక ఆయన ఉన్నాడు పెర్ఫ్యూమ్ సైంటిస్ట్ తర్వాత టేస్ట్ వైన్ టేస్టర్ టీ టేస్టర్ కాఫీ టేస్టర్ వీళ్ళందరూ టేస్ట్ ఒక ఒకతనికి నెలకి లక్ష రూపాయల జీతం ఇస్తారు టాటా టీ కంపెనీలో లక్ష రూపాయల జీతం అతడు రోజుకి రెండు వందల యాభై టీలను టేస్ట్ చేసి సర్టిఫై చేస్తారు రెండు టీలు టేస్ట్ చేస్తారు అంటే అన్ని రకాలు ఉన్నాయంటే ఉన్నాయి ఇది డిఫరెన్షియేషన్ మన ప్రక్రియ ఎలా ఉంటుంది రెండు టేస్ట్లు ఉన్నాయి కదా డిఫరెన్షియేస్ట్లు రెండు వందల యాభై కదా అవన్నీ ఒకే రసం నందు అంతర్గతం అయిపోతాయి కావండి ఈ రసం ఇక్కడ గట్టిపోని రసం దగ్గర ఆపుతావా ఆపా మరి ఏం చేస్తారు ఎన్ని శబ్దాలైతే ఉన్నాయో అన్నీ ఒకే వినికిడిలో అంతర్గతం చేస్తాము ఎన్ని స్పర్శలు అయితే ఉన్నాయో అన్నీ ఒకే స్పర్శలో అంతర్గతం చేస్తాము ఎన్ని రూపాలు ఉన్నాయో ఒకే చూపులో అంతర్గతం చేస్తాము ఎన్ని ఇంకేదో ఉంది మొత్తం ఐదు అయ్యాయి కదా ఈ ఐదు కూడా శబ్దస్పర్శ రూపరస గ్రంథములు ఇవి ఐదు కూడా ఎన్ని పెర్ఫ్యూమ్స్ ఉన్నాయో అన్ని గ్రంథంలో అంతర్గతం చేస్తాము ఈ ఐదింటినీ కూడా ఒకే మనస్సులో అంతర్గతం చేస్తాము అంటే నీ రసం కూడా పోయినది రసం కూడా మిగలలేదు పోలేదు మనస్సులో వెరైటీ ఉందిగా సంకల్ప వికల్పాలు ఈ మనస్సులో ఉండే సంకల్ప వికల్పాలన్నిటికీ మూలంలో రాగద్వేషాత్మకమైన బుద్ధియే ఉన్నది ఇంకా వేరే ఏమీ లేదు సంకల్పాలు ఎన్నున్నా వికల్పాలు ఎన్నున్నా కోట్లున్నా ఆరిజన్ బుద్ధి ఒక్క రూపంగానే ఉంటుంది కొన్ని బుద్ధిలోనైనా ద్వంద్వాలు రాగాలు ద్వేషాలు ఉన్నాయి కదా బుద్ధిలో కూడా లేవు ఎందుకంటే వాటన్నిటికీ మూలమో అహమ్మే రాగమైనా అహంకే ఉంటుంది ద్వేషమైనా అహంకే ఉంటుంది అహమ్మే మూలమే మూలే అహం దగ్గర ఆగుతావా అంటే ఆత్మలో కల్పిస్తుంది ఈ అహంలన్నీ తీసుకెళ్ళి ఒకే ఆత్మలో కల్పిస్తుంది ఇంకా ఏకాయన ప్రక్రియ అంటారు ఈ ప్రక్రియను బట్టి ఇక్కడ చెప్తున్న ఆత్మ జీవాత్మలకిందా పరమాత్మలతోందా పరమాత్మనే స్పష్టమవుతుంది సవిషయస్య విషయంతో మొదలుపెట్టాను మనం రసంతో మొదలుపెట్టాం డిఫరెంట్ టేస్ట్స్ అన్నిటినీ తీసుకెళ్ళి ఒక రసంలో కలిపా సేంద్రియస్య ఆ రసాన్ని ఇంద్రియంలో కలిపిస్తుంది శాంతస్కరణ ఆ ఇంద్రియాలన్నింటినీ తీసుకెళ్లి అంతఃకరణలో కల్పేశాం ప్రపంచస్యా ఇది ప్రపంచం ఇప్పుడు చెప్పండి ఛాలెంజ్ ఇంతకంటే వేరే ప్రపంచం ఏదైనా మిగిలిందేమో చెప్పండి వెరైటీస్ ఆఫ్ సాంగ్స్ వెరైటీస్ ఆఫ్ ఫార్మ్స్ వెరైటీస్ ఆఫ్ టేస్ట్ వెరైటీస్ ఆఫ్ స్మెల్స్ అండ్ వెరైటీస్ ఆఫ్ టచెస్ ఇదే ప్రపంచం అండి ఆ ప్రపంచాన్నంతని విషయంలో కలిపి ప్రపంచంలో ఉండే వాటన్నింటినీ ఐదు విషయాలు చేసి వాటిని ఇంద్రియాల్లో కలిపి ఇంద్రియాలను అంతఃస్కరణలో అంతఃకరణాన్ని ఆత్మలో కలిపేస్తాం కాబట్టి ప్రపంచమంతా కూడా ఏకాయనం ఒకే సోర్స్లో కలిసిపోతుంది అయనం అంటే వెళ్ళి కలిసిపోవడం ఆ సోర్స్ ఎలా ఉంటుందండి అనంతరం అబాహ్యం ఇప్పుడు ఇంద్రియము విషయము దగ్గర ఇంద్రియం లోపల ఉంటుంది విషయం బయట ఉంటుంది అంతఃకరణము ఇంద్రియం అన్నప్పుడు అంతఃకరణ లోపల విషయం బయట అక్కడికక్కడ కానీ ఆ ఏకాయనంలో ఆత్మచైతన్యంలో కలిపేసిన తర్వాత దానికి లోపల బయట అనే తేడా ఉండదు లోపల బయట తేడా ఉండదంటే అర్థమే తెలుసునండి భేదం అనేది సుపరాము సమాప్తమైపోతుంది అక్కడికి ఎందుకంటే ఎక్కడైతే భేదం ఉంటుందో అక్కడ లోపల బయట అనే తేడా ఉంటుంది ఇప్పుడు ఆకాశం ఉంది ఆకాశంలో భేదం ఉందా లేదా ఉంది ఏమిటి భేదము మా కాంపౌండ్ వాళ్ళ కాంపౌండ్ వాళ్ళ లోపల కాంపౌండ్ వాల్ బయట సపోజ్ యూ డిమాలిష్ ది కాంపౌండ్ వాల్ నాది అనే కాంపౌండ్ వాళ్ళని డిమాలిష్ చేసేస్తే దేర్ ఈజ్ నో భేదం భేదం లేదు అనంతరం అబాహ్యం లోపల లేదు బయట లేదు అంటే ఏకరసం ఏకరసం ఉన్నప్పుడు అంతరం ఎక్కడుంటుంది బాహ్యం ఎక్కడుంటుంది క్రత్సనం సర్వము అదే ప్రజ్ఞానఘనం ఎవరైనా సర్వము అన్నాం కదా అని జడసత్త అనుకున్నారు ప్రజ్ఞానఘనం ఆ చైతన్యము బుద్ధ ఘనం అంటే ఏకరసం అని ఆ చైతన్యంలో మళ్ళీ గ్యాప్స్ లేవు ఇంకొక కల్తీ లేదు ఆ విధంగా వ్యాఖ్యానం చేసినటువంటి శృతి లేకపోతే ఆ మహర్షి పరమాత్మానమైన గమయతి సో ఈ పరమాత్మనే మనకి బోధిస్తున్నాడు తప్ప పరిచ్ఛిన్నమైన జీవాత్మని బోధించటం లేదు తస్మాత్ పరమాత్మన అయం దర్శనాద్యుపదేశ ఇది గమ్యతే కాబట్టి మనకి స్పష్టమైపోయింది దర్శనం అంటే ద్రష్టం యహ మీరు తెలుసుకోండి శ్రవణం చేయండి మననం చేయండి విధుధ్యాసనం చేయండి అని చేసే ఉపదేశము అది పరమాత్మ గురించే తప్ప జీవాత్మ గురించి కాదు జీవాత్మ గురించి చేయకూడదు చేయకూడదు ఇప్పుడు ఎవరైనా పోయారనుకోండి తండ్రి గారు పోయారనుకోండి మా తండ్రి గారి పోయారు ఎక్కడికి పోయారోమో స్వర్గానికి వెళ్ళారో నాగానికి వెళ్ళారోపాటికి ఎక్కడైనా పుట్టారో అలా మొదలు పెట్టకూడదు అలాంటి జీవాత్మ విచారం చేయకూడదు ఎక్కడికి పోయారంటే ఎక్కడికి పోతారండి అందరూ ఒక్కతోటికే పోతారు ఆ హిరణ్య పోయారు ఇప్పుడు ఎలా ఉన్నారు హిరణ్య రూపంగా ఉన్నారు శ్రాద్ధం ఎలా చేస్తారు ఎవరికి చేస్తారు హిరణ్య రూపంగా ఉన్న తండ్రి గారికి శ్రాద్ధం రాముడికి పూజ చేస్తున్నారంటే అర్థం ఏంటండి రాముడి రూపంగా ఉండే పరమాత్మకి పూజ అలాగే శ్రాద్ధ మంత్రాల్లో కూడా ఏదో తండ్రి ఈ శ్రాద్ధంలో ఏదో పేరు చెప్తాడు ఏదో పేరు చెప్పి స్వధాన స్తర్పయామని ఏదో అంటాడు ఆ పేరుతోటి ఆ రూపంతో ఉన్న పరమాత్మకి అంచేతనే అది పవిత్రమైన కర్మ అవుతుంది శ్రాద్ధం అంటే కాబట్టి ఎవరో చచ్చిపోయిన వాళ్ళకి చేస్తున్నామని ఫలానా వాళ్ళకి చేస్తున్నామని వాళ్ళు ఎక్కడున్నారని అక్కడ ఉన్నారని ఇదంతా కూడా చాలా తప్పది అలాగే జీవ విచారం చేయకూడదు ఎందుకంటే జీవతత్వం అది కల్పిత తత్వం దాన్నేమి విచారం చేస్తారు కాబట్టి మీరు ఎప్పటికీ కూడా ఆత్మవిచారము అంటే పరమాత్మ విచారమే చేయండి అని శృతి చెప్తారు కాబట్టి ఇక్కడ ఆత్మశబ్దం చేత పరమాత్మయే స్వీకరింపబడును